ఇప్పుడు ఆ కామికి ఆ శ్రద్ధని దాన్నే నేను బలం చేసి పెడతాను దాన్ని నేను డిస్టర్బ్ చేయను ఇప్పుడు దేహంలో ప్రాణశక్తి ఉంటుంది మీరు ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నారనుకోండి ఒక నియమబద్ధంగా ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది మీ యొక్క ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది మీరు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా రెగ్యులర్గాను ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది ఆ అనారోగ్యాన్నే బలంగా నిలబెడుతుంది అంటే ప్రాణశక్తి చూడైనా నువ్వు ఇటువంటి ఆహారం తింటే నీకు బీపీ వస్తుందిరా లేకపోతే రోగం వస్తుంది చెప్పదు ఏది ఇచ్చితే దానికి తగ్గట్టుగా దేహాన్ని నిర్మాణం చేసుకుంటూ పోతుంది ప్రాణశక్తి లాంటిదే అంతఃకరణలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడు కూడా మీరు ఏ కోరికలు పెట్టుకుని ఏ రకమైన ఆరాధనలు చేస్తే దానికి తగ్గట్టుగానే ఈశ్వరుడు దాన్నే సమర్థించుకుంటూ పోతాడు తప్ప మరోలా చేయడు ఇప్పుడు మీరు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మీరేమో డిటెక్టివ్ ఉన్నోలు చదువుతున్నారనుకోండి సూర్యుడు వచ్చి ఈ డిటెక్టివ్ ఉన్నవాళ్ళు నీకు రామాయణం చదువుకో నేను రామాయణం చదివితేనే నీకు వెలుతురిస్తాను లేకపోతే వెలుతురు ఇవ్వను అని అంటాడా నేను డిటెక్టివ్ ఉన్నోలు ప్రేమగా చదువుకుంటాను అంటే చదువుకో వెలుతురిస్తాడు ఇంకొకటి రామాయణం చదువు అడిగి వెలుతురిస్తాడు ఇంకోహోడు భాగవతం చదువుతాను వాడికే వెలుతురిస్తాడు మరొకడు నాకు భాగవతం ఇంట్రెస్ట్ లేదు ఐ డోంట్ లైక్ భాగవతం నాకు శివపురాణమే కావాలంటాడు వాడికి ఆ వెలుతురిస్తాడు ఇంకోహుడు వచ్చి శివపురాణం యూస్లెస్ విష్ణు పురాణమే చదువుతాను వాడికి వెలుతురిస్తాడు ఎవళ్ళని కాదండి ఈశ్వరుడు సూర్యుని వంటి వాడు ఆ వివేకాన్ని వీడు సంపాదించుకుని వీడు తత్వాన్ని తెలుసుకోవాలి తప్ప దేవుడు వచ్చి అడ్డుపడ్డాడు सतया श्रद्धयाुक्त तधन मेहते अकड़ा तस् आराधन का राधन इंकंटे तनु शब्द स्त्रीलिंगशबाया तनु स्त्रीलिंगशब्द పైగా తయా స్త్రీలింగ శబ్దం కాబట్టి తస్యా స్త్రీలింగ శబ్దం ఉండాలి మరి రాధనం అంటే ఆరాధనం అని అర్థం రాధనం అలా పెడతీయాలి లభతే చ తామాన్ విహితాన్ హితాన్ అక్కడ రెండు రకాల పదచ్చాడు మయవ విహితాన్ హి తాన్ తాన్నంటే ఆ కోరికలను నేనిచ్చిన కోరికలను అని ఒక అర్థం లేకపోతే విహితాన్ హితాన్ హితములైన వాడికి ఇష్టమైన అని ఇంకో పదేదా సంస్కృత విద్యార్థులను ఉద్దేశించి చెప్తున్నాను నేను ఆ మాట్లాడు సో అవతారిక చూద్దాం యూర్వం ప్రవృత్త స్వభావత यो यहा, याम याम येवता श्रद्धया अर्चिछ ये ये स्वभाव चेत प्रेरिड़ ये ये काम अंत को ये ये देवतादेहा पूजिदा श्रद्धा पूजिदा को ఆశ్రద్ధతో సహా అతడు దయాశ్రద్ధయా ఆశ్రద్ధతో యుక్త కూడినవాడై తస్యా ఆ దేవతాదేహము యొక్క రాధనం అంటే పూజను ఆరాధనను ఈహతే చేయును ఇప్పుడు ఒక ఆయనకి ఒక కోరిక పుట్టిందండి ఏమన్నాయి నాకు డబ్బు బాగా కావాలి అని కోరిక పుట్టింది మన ఆయనకి డబ్బు కావాలి సపోజ్ ఎందుకు ఆ డబ్బు అర్థం అనర్థం భావయ్యనిత్యం అని చెప్పేవనుకోండి ఈ అర్థము ఈ డబ్బుని ఇలా పోగేసుకుంటూ పోతే దీనివల్ల నీకేమీ ఉపకారం ఉండదు నష్టమే ఉంటుందని మనం చెప్పేమనుకోండి చెప్తే ఆయనకు కోపం వస్తుంది నేను వాళ్ళ ఇంటికి ఒక భిక్షకు వెళ్ళాను సేఠ్జీ ఇంటికి ఆయన అన్నారు స్వామిజీ మా కొడుకులని కోడళ్ళని అందరినీ పిలిచాను వాళ్ళందరూ వచ్చి మీ పాదాలకు దండం పెడతారు సత్సంగం కూడా వరగంతసేపు సత్సంగం అంటే నేను చెప్పను తప్పకుండా ఎందుకంటే సత్సంగం చేసి భిక్ష ఉంటే అది మహానందం తప్పకుండా అప్పుడు ఆయన చెప్పారు చూడండి మా కొడుకులు కోడళ్ళు వీళ్ళందరికీ మీరు వైరాగ్యం చెప్పద్దు అని చెప్పారు మీరు ఇంకక్కడి నుంచి చేదస్థంగా విరక్తి కామనం లేకపోవడం వైరాగ్యం ఇలాగంటి పిచ్చి వేషాలు వేస్తారేమో అవే వద్దు చక్కగా వాళ్ళకి లక్ష్మీ పూజ దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి నేనన్నాను దానికే మా భాగ్యమే మా అంబుల పొదిలో అన్ని రకాల బాణాలు ఉన్నాయి అని నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకేమో ఓ మంత్రం చెప్పాను ఆ మంత్రం ఏంటంటే ఎం ప్రభూతం గావో దాస్యోశ్వాను విందేయం పురుషానహం అని శిసూక్తంలో ఆఖరి మంత్రంలో ఆఖరి వాక్యం చూడండి అమ్మా మీరందరూ లక్ష్మీదేవిని నృత్యం ప్రా పూజ చేయండి చేసినట్లయితే మీకు ఏమిటేమిటి లభిస్తాయంటే ప్రభుత్వం చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో ధనం లభిస్తుంది అబ్బా వండర్ఫుల్ దాస్య దాసీలు లభిస్తారు ఇంట్లో ఏదైనా పని మనుషు ఉంటే పని మనుషు మాట అనకూడదు దాసీ అసలే అనకూడదు అంటే మీరు ట్రబుల్లో పడతారు ఏదో మంత్రాల్లో అలా ఉన్నాయి తప్పిస్తే ఇప్పుడు అనుకోవడం ఆ మంత్రాలకు ఆ రోజులు వేరు ఇప్పుడు డొమెస్టిక్ హెల్ప్ అని ఇంగ్లీష్లో అంటే బెస్ట్ డొమెస్టిక్ హెల్ప్ నేను అంచేతనే నా ఆశ్రమంలో డొమెస్టిక్ హెల్ప్ నా అమ్మా పిలుస్తాను ఏమండి బాగున్నారా పులస పూర్తి మర్యాద ఇచ్చి మాట్లాడతాను ఎందుకంటే దేనిలో కానీ ఇప్పుడు వేయాలి కానీ మరి ఒకప్పుడు సంస్కారాన్ని బట్టి దాస్య అనే పదం ఉంది అశ్వానం గుర్రములు గుర్రాలు అంటే అర్థం ఏమిటి అప్పుడు గుర్రం ఉండడం గొప్ప ఎక్కడికి ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళచ్చు ఇప్పుడు కారు ఉన్నట్టు లెక్క దాస్యోశ్వానం విందేయం పురుషానహం సేవకులు పురుషాన్ అంటే మగపు వీధిలోకి వెళ్ళి అందరూ దాసి అంటే లోపల పనిచేసే స్త్రీ బయట పని చేసేటువంటి పురుషులు అంటే కారు డ్రైవరు ఆఫీసు సెక్రటరీ మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కావాలి అని ప్రార్థన ఆ మంత్రంలో ఉన్న ఈ విషయాలన్నీ కలిపి పోవేసి చెప్పాను ఏముంది కాబట్టి ఎవళ్ళ కోరికకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు ఇంట్లో మనం కాదనడానికి ఏముంది మరైతే ఇందాక కామలను ఉండకూడదని చెప్పారు కదా అంటే మరి ఇక్కడ టాపిక్ అటువంటిది ఈ సందర్భం అటువంటిది ఇక్కడ మరి అలాగే చెప్తారు మీరు ఇది వద్దనుకుని ఇంకో చోట కలిస్తే ఆ ఆ సందర్భం వేరు ఇప్పుడు భార్యాభర్త వివాహం చేసుకుని హనీమూన్కి వెళ్ళబోయే ముందు దండం పెట్టారనుకోండి స్వామీజీ మేము హనీమూన్కి వెళుతున్నాం అంటే ఏమైనా ఆశీర్వదిస్తాం చాలా శుభన్నాయినా నువ్వు నీ భార్య కలిసి చిలక కోరికల్లాగా చక్కగా భోగాలన్నీ అనుభవించి రండి అని ఆశీర్వదించి పంపిస్తాం ఎవడో బ్రహ్మచారి వచ్చి స్వామీజీ నేనేమో మీ దగ్గర వేదాంతం చదువుకుందాం అనుకుంటున్నాను అనుకోండి వాళ్ళని ఏమైనా ఆశీర్వదిస్తారు అయినా నీ విరక్తి వైరాగ్యం దృఢంగా ఇలాగే ఉండి బాగా చదువుకోవు అని ఆశీర్వదిస్తారు సందర్భాన్ని బట్టి హనీమూన్ వ్యర్థం అని చెప్పి చెప్తామా చెప్పం కదా అది అవడానికి వ్యర్థమే దాంట్లో సందేహం ఏం లేదు కానీ ఆ టైంలో చెప్పరు అయితే ఇప్పుడు ఈ వేరువేరు కోరికలు పెట్టుకుని ఈ వేరువేరు ఉపాసనలు చేస్తే అదంతా వేస్ట్ అంటారా వేస్ట్ ఏం కాదు వేస్ట్ కానీ సఫలమే సఫలమే ఆ కోరికలు తీరతాయి మరి కోరికలు తీరితే వీడు పూర్ణుడవుతాడా అవడవు మోక్షం వస్తుందా రాదు వివేకం వస్తుందా రాదు జ్ఞానం వస్తుందా రాదు శాంతి రాదు ఆనందం రాదు నువ్వు అడిగిందాన్ని బట్టి ఉంటుంది కోరిక తీరుతుందా తీరుతుంది తీరచ్చు హోసక్త హై తీరుతుందా అంటే మళ్ళీ జన్మలో తీరుతుంది ఈ జన్మలో తీరకపోతే కాదండి కారు కోరి మేమేమో దేవుడికి పెద్ద పూజ చేసామో ఏమవుతుంది ఏమవుతుంది మరి కారుకు వస్తుంది రాలేదండి కారుకూరి మళ్ళీ జన్మలో వస్తుంది అంతేగాని ఫలం రాదు అనే మాట లేదు ఎందుకంటే కర్మకి కర్మఫలం కర్మ కర్మఫలం లా కర్మ చేస్తే కర్మఫలం ఆ కర్మఫలం ఉపకరిస్తున్నా లేదా అన్నది వేరే సంగతి కర్మ చేస్తే కర్మఫలం వస్తుంది లభతేచ తామ ఆ పూజ చేసుకోవటం వల్ల వాడికి కోరికలు లభిస్తాయి ఆ కోరికలు ఇచ్చింది ఎవరు ఆ దేవతే ఇచ్చింది సర్లేండి మీరు అలాగే అనుకోండి నేనే ఇస్తాను మయైవ విహితాన్ హితాన్ నేనే ఇస్తాను కోరికలు కాదండి నేను లక్ష్మీదేవిని పూజించానయ్యా లక్ష్మీదేవి ఇవ్వదా నాకు ఇస్తుందనుకో కానీ నేనే ఇస్తాను నేను గణపతిని పూజించాను ఆయన ఇవ్వడా ఆయనే ఇచ్చాడనుకో కానీ నేనే ఇస్తాను నేను సాయిబాబాని పూజించాను ఆయన ఇవ్వడా అంటే ఆయనే ఇస్తాడనుకో నువ్వు కానీ నేనే ఇస్తా అది మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగం ఎవళ్ళిచ్చినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే ఇస్తారు ఎవళ్ళు ఇచ్చినా కూడా ఆఫీస్ సూపరింటెండెంట్ కాగితమే సంతకం పెట్టిస్తాడు కానీ కిందే ఉంటుంది ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మీ కోరికని హనుమంతుడు తీర్చిన గణపతి మహారాజ్ తీర్చిన లక్ష్మీదేవి తీర్చిన శీతలాదేవి తీర్చిన కాళికాదేవి తీర్చిన దుర్గాదేవి తీర్చిన సాయిబాబా తీర్చిన సంతోషిమాత తీర్చిన ఇంకేదైనా దేవత కూడా తీర్చినా కూడా అల్టిమేట్గా ఇవన్నీ కూడా అదే పరమేశ్వరం నుంచి వస్తున్నాయి మరి అయితే ఇంకెందుకంటే ఇన్ని దేవతలు ఎందుకంటే డైరెక్ట్గా ఆయన్నే పట్టుకోవచ్చు కదా అంటే మరి అదే చెప్పి పాఠమే అది దట్ ఈజ్ వోహీ బోల్ రహే హే అదే పాఠం కాబట్టి ఉపాసన వ్యర్థం కాదు కానీ మరి మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తున్నారంటే మనుష్య స్వభావం అటువంటిది దానికి ఎవరు ఏం చేస్తాం ఇప్పుడు సేలర్స్ బుర్గంలో ఆశ్రమానికి చాలామంది వస్తూ ఉంటారు ఈ ఆశ్రమానికి వాళ్ళలో ఓ పది మంది వచ్చారు అనుకోండి సపోజు ఈ పది మంది వచ్చి విడివిడిగా వస్తారు ఎవడదారిని వాళ్ళు వస్తారు వాళ్ళలో ఇద్దరు కిచెన్కి పోతారు ఎందుకంటే అక్కడ కాఫీ టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి అక్కడికి పోతారు ఒకడు యోగా స్టూడియోకి పోతాడు ఎందుకంటే అక్కడ యోగా క్లాసులో ఆసనాలు వేసుకునే పోతాడు ఇంకొకడు లైబ్రరీకి పోతాడు ఎందుకంటే అక్కడ ఏదో పుస్తకం చదువుకోవాలి ఇంకొకడు అక్కడ హోమా బిల్డింగ్ ఉంది ఆ హోమం చేసేదానికి పోతాడు ఎందుకంటే వాడు ఏదో కామ్యకర్మ చేసుకోవాలి ఆ పూజారిని పట్టుకుని ఏదో హోమం చేసుకుంటే ఆయుధాయం పెరుగుతున్నానో ఏదో పేరు పెట్టే హోమం చేసి దానికి ఎవడో ఒకడు వస్తాడు పూజ్య స్వామీజీ దగ్గరికి ఒకడు వస్తాడు వాడు కూడా వచ్చి ఈ కోరిక తీరడం ఎలాగని అడిగి తక్కపోతాడు అంతేగాని అలాగా అలా ఎవడిదారి వాడిది కానీ ఎవడో ఒకడు ఉంటాడు వాడు అడుగుతాడు ఏమండీ ఆత్మస్వరూపం తెలుసుకోవడం ఎలాగా వైరాగ్యం ఎలా వస్తుంది ఈ కోరికల బంధం నుంచి బయటపడడం ఈ భయాలు పోవటం అని అడుగుతాడు వాడు ఎవడో ఒకడు ఉంటాడు మిగతా కూడా ఎవళ్ళ వాళ్ళది ఎవళ్ళ సంస్కారం వాళ్ళు ఈ అక్కడ పనిచేసే క్లర్కులు వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం ఒకడు వస్తాడు ఆశ్రమానికి వాడికి అసలు వేదాంతం పలుకు కూడా అక్కర్లా ఇటు క్లాస్ అవుతుందంటే అటుపోతాడు ఎందుకంటే వాడు ఈ వేదాంతం కోసం రాలేదు ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి వాడికి ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అమెరికా కదా అందుకోసం వచ్చేది దట్ ఈస్ హౌ ఇట్ రియల్లీ ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చాడు ఆవిడ హాఫ్ డే లీవ్ పెట్టి వీడితో కలిసి వచ్చాక బట్టి అందుకోసం వచ్చేది కాబట్టి ఆశ్రమానికి వచ్చాడు కాబట్టి ఇంకా తత్వమసి అని మీరు అనుకోకూడదు అంటే ఆ సందర్భాన్ని ఒకటి ఉంటుంది సో అరగ్గా యోయో యాజ్ఞాం తను ఎవడి ధోరణి వాడిది ఎవడికి నచ్చిన దేవతను వాడు ఆరాధిస్తాడు ఎవడి కోరికలు వాడివి ఎవడి భయాలు వాడివి అది సంగతి ఇప్పుడు ఇంద్రుణ్ణి ఆరాధించారనుకోండి ఇంద్రుడు మోక్షం ఇవ్వడు ఇంద్రుణ్ణి ఆరాధిస్తే ఏమిస్తాడు వర్షాన్ని ఇస్తాడు ఇంద్రదేవత వర్షాన్ని వర్షదేవత కనుక లేకపోతే స్వర్గాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన స్వర్గాధిపత్యం కలవాడు కాబట్టి స్వర్గాన్ని ఇస్తాడు కుబేరుణ్ణి ఆరాధించారనుకోండి సంపదనిస్తాడు వైశ్రవణాయ కుర్మహి అనేదో మంత్రం ఉంది కదా కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దాతు ఆయన కామేశ్వరుడు అంటే కామనలను ఇచ్చేవాడు కుబేరుడు వైశ్రవణ దాతు ఆయన ఇవ్వాలి ఏమి ఇస్తాడు ఆయన కోరికలను ఇస్తాడు ఇప్పుడు ఓ భక్తుడు శీతలాదేవి కోసం తపస్సు చేశాడు నేను ఈ మాట చెప్పాను శీతలాదేవి అని ఓ దేవుంది ఆ దేవికి తపస్సు చేశాడు ఆ దేవి కనపడింది భక్తానికి ఏం కావాలో కోరుకో అంటే వీడు నాకు ఒక గుర్రం కావాలి అని కోరాడు పూర్వకాలం గుర్రాలు అంటే ప్రేమ ఉండేది కదా గుర్రం ఒక మంచి అరేది అని గుర్రం ఉంటే ఇటు ప్రచారర్చి కావాలని కోరాడు అప్పుడు ఆ శీతలాదేవి ఏమందంటే అరే మూర్ఖ నేను గాడిది మీద వాహనంగా చేసుకు తిరుగుతుంటే నీకు గుర్రం లేరెక్క ఇస్తాడు రా నువ్వు మూర్ఖుడు పో అని ఆవిడేమో అంతర్ధానం అయిపోయాడు కాబట్టి వాడు రాంగ్ దేవతను ఆరాధించాడు అని అర్థం శీతలాదేవి ఆవిడ గాడి మీద ఆవిడ గాడి ఆవిడ వాహనం ఆవిడ్ని నాకు గుర్రం కావాలని ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడ ఇంకో భక్తుడు గణేష్ మహారాజును ఆరాధించాడు ఆయన కనబడ్డాడు భక్త నీ కోరిక ఏమిటని అడిగాడు అయితే నాకు ఒక కొత్త కారు కావాలని అడిగాడు ఇది నేను కల్పించిన కథ ఆ కథ మీద నేను కల్పించాను అదే మూర్ఖ నేను ఎలక పిల్లతో కాలక్షేపం చేస్తున్నాను నీకు కారు నేను ఎక్కడి నుంచి విఘ్నాలు పోగొట్టమయ్యా ఆత్మజ్ఞానానికి నేను ట్రబుల్ పడుతున్నాను నాకు ఈ అంతఃకరణ దోషాలు వాసనలు విఘ్నాలు ఉన్నాయ్యా విఘ్నాలు పోగొట్టంటే సరే ఆ పని చేస్తాడు కానీ ఆయన అంటే ఆయన ఎక్కడి ఆయన ఎలకపిల్లతో కాలక్షేపం చేస్తున్నాడు కదా ఈ దేవతలు కూడా వాహనాలు ఏమిటి పశువులు దేవ హనుమంతుడికి పూ కాదు పూజ చేస్తే హనుమంతుడు మిమ్మల్ని ఎలా ఉద్ధరిస్తాడు ఆయన ఒంటి మీద కాలక్షత్రం ఆయన ఒంటే వాహనం ఆయనకి హనుమంతుడికి అని ఎవడో ఉన్నాడు ఏ కడిచి పట్టుకొచ్చాలో నాకైతే తెలియదు మొత్తానికి ఏదో పరాశర సౌహితలు వచ్చే కడిచి పట్టుకొచ్చి ఉంటాడు వాల్మీకి మహర్షి పాపం ఆయన ఏ పాపం ఎరగడు ఆయనైతే చెప్పలేదు నేను ఖాయంగా చెప్పగలం సో కాబట్టి ఎవడి ఇచ్చేవాడిది ఎవడి కోరికకి తగ్గట్టుగా వాడు చేస్తాడు ఆ ఫలం లభిస్తుంది కూడా వాడికి ఆ సందర్భాన్ని బట్టి లభిస్తుంది కాబట్టి ఆ ఫలం లభిస్తుందంటే శీతలాదేవిని గుర్రం కావాలంటే లభించదు ఓ కంచరగాడిది కావాలంటే లభిస్తుంది కాబట్టి ఆ దేవతా దేహానికి తగ్గట్టుగా మీ కోరిక ఉండాలి మీ కోరిక తగ్గట్టుగా దేవత దేహం ఉంటే లభిస్తుంది ఓన్లీ దక్కుమచ్చ కానీ ఏది ఎప్పుడు లభించినా పరమేశ్వరునించే లభిస్తుంది సకల దేవతాస్వరూపుడైన పరమేశ్వరం నుంచే లభిస్తుంది ఈశ్వరుడు ఎస్ అంటేనే ఇవన్నీ వస్తాయి ఈశ్వరుడు నో అంటే ఏ దేవత ఏది మనకివ్వదు పరమేశ్వరుడు ఎస్ అంటే ఆయా దేవతలు ఆ సందర్భాన్ని బట్టి అన్నీ మనకిస్తాయి అన్నీ అంటే ఆ కోరికను బట్టి ఆ పూజని బట్టి ఇస్తారు పూజకి ఎంత పూజ అంత ఫలం భాష్యం సతయా మయా మద్విహతయా శ్రద్ధయా యుక్త సన్ ఆ భక్తుడు నేనే సపోర్ట్ చేసినటువంటి ఆ శ్రద్ధతో కూడినవాడై అంటే వీడు ఒక పర్టికులర్ దేవతని కోరిక కోసం ఆరాధించాలనుకున్నప్పుడు చూపించే శ్రద్ధను కూడా ఆ ఆత్మరూపుడైన ఈశ్వరుడే సపోర్ట్ చేస్తాడు ఆ శ్రద్ధతో కూడిన వాడై తేవతా తన్వాహ ఆ దేవతాదేహము యొక్క ఒక్కొక్క దేవతాదేహాన్ని ఒక్కొక్కడు ఆరాధిస్తాడు కదా ఆ దేవతాదేహము యొక్క రాధనం ఆరాధనం రాధనం అంటే ఆరాధనం ఇప్పుడు శంకరాచార్యులు విగ్రహం పెట్టి అభిషేకం చేసి ధనధాన్య సమృద్ధి రస్తూ ఉంటే అది ఎక్కడ శంకరాచార్యుడు విగ్రహం పెట్టి అభివేగం చేయడం అదే పెద్ద విడ్డూరం పోనీ విడ్డూరం ఏదో పోనీ చేసుకున్నారు ఏదో ఆరాధన ఏ యాం యాం తను అన్నాడు కదా శ్రీకృష్ణుడు పోనీ చేశాడు ఆయనకి తాంబూలం సమర్పయామి తాంబూలం ఇవ్వకూడదు శంకరాచార్యునికి తాంబూలం ఏంటండి యజ్ఞోపవీత యజ్ఞోపవీతం పరమ పవిత్రం అని మనకు మంత్రం వచ్చు కదా అని బలంగా చదివి యజ్ఞోపవీతం ఇవ్వకూడదు ఎందుకంటే శంకరులకి యజ్ఞోపవీతం ఏమిటి ఆయన సన్యాసి కదా కాబట్టిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు అని సామెత అలాగంటే సామెత ఒకటి తెలుగులో ఉంది ఇది కాబట్టి ఏ దేవతాదేహాన్ని మీరు ఆరాధిస్తారో ఆ కోరికకి తగ్గట్టుగా కరెక్ట్గా చూసి చేసుకోవాలి అంతేగాని శంకరాచార్య విగ్రహం పెట్టి నాకు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అంటే ఆయన ఆశ్చర్యపోతాడు వీడి కోరికను నేను ఎలా తీర్చడమా వెరీ పిక్వల్ ఇయర్స్ అంటే ఎవడో ఆలోచించడు లాగా ఎవడో మొదలు పెడతాడు వాడు వెనకాల అందరూ పడిపోతూ ఉంటారు అంటే ఎవడో ఆలోచించాడు ఎవడికి ఆలోచించడానికి హడావిడలేదు ఇదే మేము చుట్టూ స్టార్ట్ మీరు జాయిన్ అవ్వండి అంటే వీడు మేనం మేషన్ లెక్క పెడితే కూర్చుంటాడు మీకు మరి ఎంత నీ అయినా కూడా మోసపోతూ ఉంటారు అక్కడ మోసపోతూ కానీ ఎంతో కొంత ఆలోచన చేస్తాడు దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి ఏ అసలు ఎనస్థటైజ్ చేసి పెడతాడు బుర్రని లోకల్ ఎనస్థిషియా ఈ ఏరియాలో అసలు ఇంకా ఆలోచన ఉండదు దేవుడు అంటే చెప్పండి సార్ ఎలా మామా అనుకో మామా అనేసుకుంటాడు ఆఖరు అక్కడితో వీడి ఆలోచించిపోయింది అంటే మనిషిని కొంచెం షేప్ చేయాలి ఆలోచింపజేయాలి జీవితాన్ని అర్థం చేసుకునే ఒక అవకాశాన్ని ఇవ్వాలి మనిషి భయపడుతూ ఉంటాడు నువ్వు భయపడకు రా దేవుని ఏం కొరడాకొచ్చి కొట్టేయుడు నువ్వు భయపడకు నువ్వు ఆ భయం నుంచి బయటికి రా అని మనిషిని పిలక భయం నుంచి బయట ఓపెన్ అప్ చేసేయాలి మైండ్ని మైండ్ అంతా క్లోజ్ అప్ అయి ఉంటుంది ఎవేవో విశ్వాసాలతోటి భావజాలంతో క్లోజప్ అయి ఉంటుంది వేదాంత క్లాసులో మేం చేసి పని ఏమిటంటే మైండ్ని ఓపెన్ అప్ చేసేయడం ఓపెన్ చేసి వదిలేయడం అలా ఓపెన్ మైండ్గా ఉంటే ఇంకా ఆ తర్వాత ఆత్మవిచారం ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సి ఉంది అఫ్కోర్స్ మొన్నటి క్లాస్కి వస్తే మళ్ళీ నడుస్తుంది అనుకోండి బట్ ఓపెనింగ్ అప్ అంటే ఏమిటి నేను ఇక్కడ కూర్చుని అనే మాట మీ అంతటా మీరు అనుకోరు భయపడతారు అనుకోలేరు అనుకోరు భయపడతారు మీ తరఫున నేను అనేస్తుంటే ఓపెసినంత ధైర్యం మీకు కూడా వస్తుంది శీతలాదేవి గురించి మీ అంతటా మీరు అనరు నేను అనేసిన తర్వాత బాగానే ఉంది అని మీకు అనిపిస్తుంది కొంచెం ఓపెన్ అప్ అవుతుంది మైండ్ కొంచెం కంచిలు కట్టేసి పెట్టుకున్న మైండ్ కొంత ఓపెన్ అప్ అవుతుంది అందుకోసం ఉపకరిస్తుంది ఈ పాఠం అంటే మీరు దాని విలువదిహతే చేష్టతే లభతే చా అక్కడ వరుస చూడండి శ్లోకంలో ధనం ఇహతే అంటే చేస్తాడు ఇహ అంటే చేష్ట లభతే చ తగ్గ ఫలాన్ని కూడా పొందుతాడు తత ఎక్కడి నుంచి పొందుతాడు ఆ దేవత నుంచే పొందుతాడు తత అంటే తస్యా ఆరాధితాతన్వా ఏ దేవతాస్వరూపాన్ని మీరు ఆరాధించారో ఆ దేవతాస్వరూపం నుండే మీ కోరిక మీకు తీరుతుంది ఆ చేష్టని బట్టి ఎంత కర్మ చేస్తే దానికి ఫలం వస్తుంది ఆ కర్మ బలం చేత వస్తుంది దేవత యొక్క అనుగ్రహం చేత ఏమిటి పొందుతాడు కామాన్ ఈప్సితాన్ వీడు ఏదైతే కోరుకున్నాడో ఆ కోరికని పొందుతాడు ఏ కర్మ చేశాడో ఆ కర్మఫలాన్ని పొందుతాడు ఖాయంగా పొందుతాడు ఏమీ సందేహం లేదు అయితే ఈ దేవత ఇచ్చిన కర్మఫలం ఇది ఆ దేవత ఇచ్చిన కర్మఫలం అది అని మీరు లెక్కలు వేసుకుంటే వేసుకోవచ్చు కానీ అల్టిమేట్గా అన్ని కర్మఫలాలు ఒక చోట నుంచే వస్తాయి ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీ బిల్లు ఒకటి పెండింగ్ ఉందనుకోండి అది పాస్ చేయించుకొని డబ్బులు తెచ్చుకున్నారు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీది ఇంకో బిల్లు ఉంది అది పాస్ చేయించుకొని డబ్బులు తెచ్చుకున్నారు అల్టిమేట్గా మీకు వచ్చి డబ్బులే ఇవన్నీ గవర్నమెంట్ ట్రెషరీ నుంచే వస్తాయి ఆఖరికి టీటీడీ వాళ్ళు మీకు పాస్ చేసిన బిల్లు కూడా గవర్నమెంట్ ట్రెషరీ నుంచే వస్తుంది అదే విధంగా మీకు ఏ దేవత ఏ కోరిక తీర్చినా అల్టిమేట్గా ఆ కోరికల్ని ఇచ్చేదంతా కూడా ఒకే పరమేశ్వరుడు ఒకే పరమేశ్వరుడు ఆ కోరికల్ని ఇస్తున్నాడు ఎవరైనా నేను మయైవ అంటే నా చేతనే నా చేతనంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి పరమేశ్వరేణ సర్వజ్ఞేనా కర్మఫల విభాగజ్ఞత విహితాన్ నిర్మితాన్ పరమేశ్వరుడే ఇస్తాడు మరి ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయనకి తెలుస్తుందాయా నువ్వు ఏ దేవతని ఏ కోరికతో ఆరాధించేవో ఆయనకి తెలుస్తుంది ఆయనకి సర్వం తెలుస్తుంది సర్వం తెలుస్తుంది ఆయనకి తెలుస్తుంది ఇప్పుడు మీరు బ్యాంకులో బ్యాంకుకి వెళ్ళారనుకోండి పెద్ద బ్యాంకు సికింద్రాబాద్ బ్యాంకుకి వెళ్ళారనుకోండి అక్కడ అకౌంట్లు ఉంటాయి ఎన్ని అకౌంట్లు ఉంటాయి ఓ అకౌంట్లు ఉంటాయి మీరు వెళ్ళి ఏమండే నాకు పదివేలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడా చెక్కు రాయండి పదివేలు లక్ష రూపాయలు చెక్కు రాసి ఇచ్చేసారు అనుకోండి వెంటనే మీ చేతిలో లక్ష పెట్టాడు ఆ అకౌంట్ నెంబరు కంప్యూటర్లో ఎంటర్ చేస్తారు ఎంటర్ చేస్తే అది చూపిస్తుంది మనకు కనపడదు ఆయనకి కనపడుతూ ఉంటుంది చూపిస్తుంది ఏమైనా వీటి దగ్గర లక్షలు లేదు ఆ చెక్ మళ్ళీ వాపస్ ఇచ్చేస్తారు ఒకవేళ రెండు లక్షలు ఉందనుకోండి అకౌంట్లోనూ వెంటనే సంతకం పెట్టి అటు అయ్యా మీరు అలా వెళ్ళండి ఆ కిటికీ దగ్గరికి వెళ్తే ఆ లక్షల రూపాయలు లెక్క పెట్టి మీకు అంతే కాబట్టి ఆ సర్వ ఎలా తెలిసింది వీడి దగ్గర ఉందో లేదో వాళ్ళ కంప్యూటర్వి తెలుస్తుంది ఈశ్వరుడు అటువంటి కంప్యూటర్ ఆయన మొత్తం ఈ సృష్టిలో ఉండే సకల జీవుల యొక్క కర్మ ఫలాలు ఆయనకి తెలుస్తూ ఉంటాయి కరెక్ట్గా తెలుస్తాయి అప్పుడప్పుడు ఈ కంప్యూటర్లు మిస్టేక్ చేస్తాయి ఈశ్వర్ కంప్యూటర్ మిస్టేక్ చేయడు నెంబర్ వన్ అప్పుడప్పుడు ఇక్కడ ఫోర్త్ జిరీలోవి చేసి మోసాలు చేసేందుకు అవకాశం ఉంటుంది వీడు చేయొచ్చు అక్కడ కూర్చున్నవాడు కూడా చేసేయచ్చు అలా చేసేస్తూ ఉంటారు అలా ఒకసారి అలా చేసేస్తాం ఒకసారి ఏమైందంటే నాకు చెక్ వచ్చింది ఎక్కడి నుంచో అదే చెక్కు కాదు కాగితం వచ్చింది ఏమండవే మీకు ఈ ధనాన్ని శాంక్షన్ చేసేమో అని కాగితం వచ్చింది మీరు రిసీట్ పంపిస్తే మీకు చెక్కు పంపిస్తాము నేను రిసీట్ పంపి రిసీట్ ఏదో మరి బ్యూరోక్రసీ అలాగే ఉంటుంది సరే పోన్లే మనకి వచ్చిందే సంతోషం నేను సంతకం కవర్లో పారేసాను అయిపోయింది పదిహేను రోజులు లేదు నెల లేదు అప్పుడు నేను మాటవలసిలు మానేశాను అప్పుడు ఎవరితోట రిసీట్ కూడా పంపించానండి చెక్కు రాలేదు ఎక్కడో పోయి ఉంటుంది లేకపోతే వాళ్ళు సరిగ్గా పంపించి ఉండరు అనుకున్నాను నేను అంటే అప్పుడు అయితే చెప్పాడు అలా కాదండి అది ఎవడో కాజేసుకుంటాడని నాకు ఇదో కొత్త సమాచారం చెప్పాడు అప్పుడు అనుకోకుండా నాన్న వైస్ ఛాన్సలర్ గారిని కలిసినప్పుడు ఆయన ఏదో క్షేమ సమాచారం ఇవే అయినప్పుడు నేను అన్నాను ఏమండీ నాకు ఈ డబ్బు వచ్చి అవును మీకు శాంక్షన్ చేసాం కదా మీకు ఆ ఇచ్చాం ఆ డబ్బు మీకు వచ్చేసి ఉండాలి రాలేదండి అయ్యో మీరు రిసీప్ట్ పంపించారు పంపించాను మరి మీకు చెక్ రాలేదు రాలేదు నేను వెరిఫై చేస్తాను ఆయన వెరిఫై చేశారు అది ఆల్రెడీ అండ్ క్యాష్ వాడు ఏం చేశాడంటే నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసేసాడు ఎక్కడో అకౌంట్ అలా ఓపెన్ చేయడం కుదరకూడదు మరి న్యాయంగా కానీ చేసేసాడు అంతే చేసేసి చెక్ దాంట్లో వేసేసాడు పదివేల రూపాయల చెక్ అది పాత రోజుల్లో తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు డ్రా రెండు వందల యాభై రూపాయలు మినిమం ఉండాలి అది తర్వాత ఆ దుద్దులు పెట్టేశాడు అది బ్యాంకు వాళ్ళది అది ఇంకా ఈయన మళ్ళీ ఆ అకౌంట్ దానికి వెళ్ళాడు ఆయన తొమ్మిది వేల ఏడు వీళ్ళు పట్టుకున్నారు పట్టుకుని ఏదో చేశారు ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసి సగం జీతం ఇస్తారు ఆరు నెలలు ఆ తర్వాత మళ్ళీ రీఇన్స్టిటేట్ చేస్తారు సో గవర్నమెంట్ చేష్టలు అలాగే ఉంటాయి కాబట్టి ఇటువంటి మోసాలు దగాలు లాలు ఈశ్వరుని విషయంలో ఉండవు కరెక్ట్గా కర్మఫలం ఎవడికి ఎంతో అక్కడే వస్తుంది ఒకడికి వెళ్లాల్సింది ఇంకొకటికి వెళ్ళదు ఎవడికి వెళ్లాల్సింది వాడికే వెళుతుంది మీకు ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసి వాడికి ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసి తర్వాత అయ్యా మీరు మీరు చూసుకోండి అని అలాగే ఉండదు అప్పుడుప్పుడు పోస్ట్ మ్యాన్లు అలా చేస్తారు వాళ్ళు ఉత్తరం మన ఇంట్లో పారేస్తారు మన ఉత్తరం వాళ్ళ ఇంట్లో పారేస్తారు ఏమిటా అంటే మీరు మీరు చూసుకోండి ఉన్నాయి కదా అని అనేసి వెళ్ళిపోతాడు ఈశ్వరుడు అలాంటి పొరపాటు కూడా ఏవి చేయుడు కనుక కర్మఫల విభాగజ్ఞత కర్మఫలముల యొక్క తేడాలు విభాగాలు అన్నీ ఈశ్వరుడికి తెలిసే ఉంటాయి కనుక ఆ సర్వజ్ఞుడైన ఈశ్వరుడే ఈ కర్మఫలాల్ని నిర్మిస్తాడు నిర్మాణం చేసి మనకు పంపిస్తాడు కానీ మనకైతే మటుకు ఆ దేవత నుంచి లభించినట్టుగా మనం స్వీకరిస్తాము అవడానికి సకల దేవతలు కూడా అదే ఈశ్వరుడి స్వరూపం కూడా భేదము మన బుద్ధిలో ఉంది తప్ప తత్వంలో లేదు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే తత్వంలో లేని భేదాన్ని మనం బుద్ధిలో భావన చేసాం గనక ఆ అజ్ఞానం యొక్క ఫలాన్ని మనం ఆ దోషాన్ని మనం పొందుతాము సంసారంలో బంధీ బంధీలమై ఉంటాము అది మినహాయిస్తే కర్మాకర్మ ఫలము దాన్ని కాదనేది ఏమీ లేదు దట్ కంటిన్యూస్ అంచేతనే మీరు ఆ రకంగా ఏ కోరికీ తగ్గ దేవతను ఆరాధించి ఆ కోరిక తీర్చుకోవాలని అనుకుంటే యు హ్యావ్ ది శాంక్షన్ ప్లీజ్ గో హెడ్ మీరు అలాగే చేసుకోండి కానీ ఆత్మజ్ఞానం అనే మాట మాత్రం మాట్లాడదు కాదు మాకు ఆత్మజ్ఞానం కావాలి అంటే మటుకు ఈ దీంట్లో ఉన్నటువంటి ఆ లొసుగుని తెలుసుకుని అడుగు వేయాల్సి ఉంటుంది హీ అస్మాత్ తే భగవతా విహిత కామాహ ఎందుకు తప్పకుండా లభిస్తాయి అని మీరు అలా చెప్పగలరు తప్పకుండా లభిస్తాయి ఎందుకంటే ఆ కోరికలను ఆరాధనకు తగ్గట్టుగా భగవానుడే నిర్మాణము చేసి ఉన్నాడు కానీ ఒకటి ఉన్నాయి మీరు కంగారు పడితే వర్కౌట్ కాదు ఇప్పుడు కోర్టులో కేసు వేశారు అందులో కోర్టులో కేసుకే వెళ్ళద్దు కానీ ఒకప్పుడు తప్పనిసరి వెళ్లాల్సి వచ్చిందనుకోండి మీరు కంగారు పడితే అవడు ఎందుకంటే భగవంతుడు ఆ కర్మఫల రూపంగా దాన్ని నడిపిస్తూ ఉంటాడు దానికి టైం వచ్చినప్పుడే అవుతుంది పెళ్లికి కంగారు పడ్డారనుకోండి అవదు పెళ్లికి అవ్వాలంటే రుక్మిణి కళ్యాణం ఏదో పూజ ఏదో చేసుకుని ఆ కోరిక తీరిదాకా కంగారు పడాలి ఈరోజు రుక్మిణి కళ్యాణము పూజ చేసి రేపు అవ్వాలంటే అవదు కాబట్టి ఆ కర్మ కర్మఫలము లాస్ న్యాచురల్ లాస్ ఉంటాయి ఆ లాస్ వాటి క్రమంలో అలా ఇప్పుడు సోమవారం నాడు పరీక్షలు ప్రారంభం అవుతాయి ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ సోమవారం నాడు పొద్దున్నే దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి చక్కగా వచ్చిస్తారు అందరికీ ఐఐటీ సీట్లు వచ్చేయమంటే రావు ఇప్పుడు నువ్వు కొబ్బరికాయ కొట్టావు కదా ఇంకోప్పుడు దీని ఫలం నీకు లభిస్తుంది ఇప్పుడు నువ్వు ఎంత చదివా అంతకే అన్నే మార్కులు వస్తాయి కాబట్టి ఫలం లభించి దేవులో లభిస్తుంది ఈవేళ పొద్దున్నే కొబ్బరికాయ కొట్టి మధ్యాహ్నం పరీక్షలో తొంభై మార్కులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఒక ఆయన ఒక విద్యార్థి కనపడ్డాడు దేవునికి మహాప్రాథన చేసేస్తున్నాడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు సాయిబాబా సాయిబాబా ప్రార్థన చేస్తున్నాడు ఆ సాయిబాబాకు విశేషణం కూడాను ధర్మ సాయిబాబా ధర్మ సాయిబాబా అంటే అధర్మ సాయిబాబా ఏదైనా ఇంకొక సాయిబాబా ఉందా ఏమి ఎందుకునో ధర్మ సాయిబాబా ప్రార్థన చేస్తున్నాడు ఎవడో తెలిసిన ప్రార్థన పరీక్షలు వాయిదా అని ప్రార్థన అంటే నేను అన్నాను ఏమయా తప్పు నీ ప్రార్థన మన్నించి ఆ సాయిబాబా కనుక పరీక్షలు వాయిదా వేయిస్తే కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులు కళ్ళ నీళ్ళ పెట్టుకుంటారు వాళ్ళు పాపం కష్టపడి తయారవుతున్నారు ఎందుకు అసలు ఈ వాయిదా నీకెందుకు ఎండల కదా అంటే నేను ఇంకా ప్రిపేర్ కాలేదు అంటే అప్పుడు నేను అడిగాను నువ్వు ప్రిపేర్ కాలేదని నువ్వు ప్రార్థన చేస్తే సాయిబాబా అలా వేసిస్తాడా వాయిదా అంటే అలా అలా చెప్పారు నాకు అలా వేసేస్తట్ట ఆయన అలా వాయిదా వేసేస్తట్ట అలా చెప్పారు అలా చదివాము మేము ఆ పుస్తకంలో చదివాం అలా ఉంది అని చేత నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు ఇంకా సరే భగవద్గీతకి దానికి లంక కుదరదు తేడాగా ఉంటుంది ఎవరి యొక్క వివేకాన్ని బట్టి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి తస్మాత్ ే ఇ కామనల్ని తప్పకుండా పొందుతాడు తప్పకుండా పొందుతాడు టైం పడుతుంది దేనికైనా టైం పడుతుంది ఈవేళ మొక్కపాతి రేపే పండు కావాలంటే రాదు టైం పడుతుంది ఒక ఆయన గోదానం చేశాడు గోదానం కూడా పూజ పూజ చేసి గో గోవును దానం చేశాడు ఎందుకు దానం చేశాడు గోదానం చేసిన వాడు స్వర్గానికి పోతాడు అని ఎక్కడో చదివి దానం చేశాడు స్వర్గ కామనతో దానం చేసి ఈయన ఇంకా ఆచమనం చేసి పూర్తయింది నీళ్లు వదిలిపెట్టాడు తుభ్యమహం సంప్రదే నమ అని అనేసి ఈయన మేడమేకి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు వీళ్ళందరూ అడిగారు దాత డిఎే దాత మేడమీద ఉన్నాడు మేడం ఎందుకున్నామంటే విమానం కోసం విమానం వస్తే కనపడుతుందని మేడమే తెలిపాడు ఏ విమానం స్వర్గానికి వెళ్ళి విమానం అదే ఇప్పుడే దానం చేసి ఇప్పుడే విమానం కోసం రెడీ అయిపోతే ఆయన కొంచెం టైం పడుతుంది అంత వెంటనే విమానం రాదు కాబట్టి తప్పకుండా వస్తుంది గోదానం చేస్తే ఎక్కడికి పోదు వేస్ట్ తప్పకుండా స్వర్గం లభిస్తుంది కానీ ఆ లభించిన స్వర్గం కొద్ది రోజుల పోతుంది మళ్ళీ ఆ మాట తర్వాత శ్లోకంలో వస్తుంది ఒక్క స్వరూపకి అది వస్తుంది కానీ రావడం మాత్రం ఖాయం తాన్ అవశ్యం లభతే ఎందుకు చెప్తారంటే మీరు ఆత్మస్వరూపులయ్యా మీరు పూర్ణమైన ఆత్మతత్వం మీది పరమాత్మ ఎక్కడో లేడు నువ్వే ఆ పరమాత్మవి ఈ చిన్న చిన్న అల్పములైన కోరికలు వెంట ఆ పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని దాన్ని తిలోదకాలు ఇవ్వద్దు అని చెప్పడం కోసం ఇలాగ అలా బిల్డప్ చేసుకొస్తారన్నమాట దాని స్పిరిట్ తెలుసుకోవాలి ఎవళ్ళని మనం నిందించడము నిరాకరించడము అనేది లేదు ఎవరి ఇష్టం వాళ్ళది లోకంలో అనేక రకాలు ఉంటాయి కానీ మనం తత్వం మీద తెలుసుకోవడం కోసం ఆ ప్రసంగం అలా ఉంటుంది హితాన్ ఇది పదచ్చేదే హితత్వం కామానా ఉపచరితం వక్తవ్యం కల్ప్యం ఇప్పుడు హి తాన్ అని అర్థం చెప్పారు హి ఎందువలనగా తాన్ కామాన్ ఆ కోరికలను లభతే పొందును అని అర్థం అవుతారు కానీ ఒకప్పుడు పదచ్ఛేదం మార్చొచ్చు ఇక్కడే ఈ శ్లోకంలోనే అలాంటి అవకాశం ఉన్నది కొంతమంది అలాగే విడతీశారు ఎలాగా హితాన్ అని విడతీశారు హి తాన్ విడివిడి పదాలు కాదు హితాన్ అంటే హితకరములైన దేనికి వర్తిస్తుంది కామాన్కే వర్తిస్తుంది ద్వితీయ భోజనం హితాన్ కామాన్ హితకరములైన కామనలను లభతే పొందును అని అర్థం చెప్పారు అయితే ఇప్పుడు కోరిక కోరి ఆ కోరిక తీర్చుకోవడం దేవతను ఆరాధించి కోరిక తీర్చుకోవడం ఇది హితకరమా కాదా హితకరము కాదు హితకరము కాదు మరైతే హితాన్న ఎందుకు అంటున్నాడు అది హితాన్ కాదది హితాన్నంటే అసలు ఈ ఇష్యూయే లేదు ఒకవేళ హితాన్ననే పదాన్ని అంగీకరించిన సందర్భంలో కూడా అది వాస్తవంగా హితకరము కాకున్నా తాత్కాలికంగా హితకరము అని కల్పించుకోవచ్చు గౌణం ప్రైమరీ సెన్స్లో హితకరం కాదు ఇప్పుడు వాడికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే బెలముక్క పెట్టమని అడిగాడు బెల్లము మంచిది కాదు అని తల్లికి తెలుసు వాడి కోరిక బెల్లముక్క తినాలని జ్వరం వచ్చినప్పుడు తినకూడదు పాతకాలపు దృష్టాంతం లంకనం ఉండాలి వెలముక్క తినకూడదు కానీ ఏడుస్తున్నాడు పెట్టమని తల్లి సరే కానీ నీకు హితము నీకు ఇష్టం కదా నువ్వు కోరుతున్నావు సరే వెలముక్క పెడుతున్నాను ఈ వెలముక్క నీకు మంచే చేస్తుందని నేను ఆశిస్తున్నాను అని ఆ వెలముక్క పెట్టింది ఆవిడికి పెట్టింది ఆ పిల్లవాడికి జ్వరంతో ఉన్నవాడికి ఇప్పుడు బెల్లముక్క మంచి చేస్తుందని ఆవిడికి తెలిసి చేసింది ఆవిడ కాదు మంచి చేస్తుందా ఏమో చేయకపోవచ్చు మంచి చేయకపోవచ్చు చెడే చేయవచ్చు లంఘన ఉండాల్సిన సమయంలో బెల మొక్క పిల్లవాడు తింటే అది మంచి కాకపోవచ్చు కానీ మరి ఆవిడ మంచి అంది కదా ఏదో అందిలేవా మంచి అని మాటవలసంది వాడు ఏడుపు చూసి భరించలేక అంది అంతే కాబట్టి ఆవిడ మంచే జరుగుతుందిలే అంది కాబట్టి మంచి జరిగిపోతుంది వీటికి జ్వరం తగ్గిపోతుంది అనడానికి వీడు ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు కామాన్ననే విశేషణానికి కామన అంటే కోరిక దాని ముందు హితాన్ననే పదాన్ని వేశాడు అనుకున్న సందర్భంలో అది హితకరములు అని అర్థం చెప్పుకుని అదే సత్యమని మాత్రం మీరు అనుకోవద్దు అది గౌణము అంటే ఏదో మాటవలసకి చెప్పింది తప్ప అది యథార్థం కాదు ఏమిటి యథార్థం కాదు కామనలు హితకరములు అనే మాట యథార్థం కాదు మరి యథార్థం ఏమిటి నహి కామాహ హితాక ఎవడైనా కావచ్చు వాడు రాజు కావచ్చు బిత్తగాడు కావచ్చు ధనవంతుడు కావచ్చు భేదవాడు కావచ్చు లేకపోతే మహావిద్వాంసుడు కావచ్చు మూర్ఖుడు కావచ్చు ఎవడైనా అవ్వచ్చు కామన అనేది ఎవడికైనా కూడా మంచిది కాదు హితకరము కాదు అది సిద్ధాంతం మీకు నేను మనవి శ్రీకృష్ణుడు శంకరులు వీళ్ళ ముగ్గురు కూడా కామనను నువ్వు ఏనాడు తిరస్కరిస్తావో ఆనాడే నీకు మోక్షము అని చాలా బలంగా చెప్పాడు బుద్ధుడైతే దాన్ని ఇంకా లోతుగా చెప్పాడు శంకరుడు శ్రీకృష్ణుడు కూడా కాబట్టి శంకరులు ఏమన్నారంటే సాధన పంచికల్లో కామ్యం కర్మాషు సంత్యజ్యత ఒక కామనను పొందడం కోసం చేసే పూజాది కర్మను నీవు వెంటనే విడిచిపెట్టుము వెంటనే ఆశు వెంటనే విడిచిపెట్టుము అది నీకు ఆత్మజ్ఞాన మార్గంలో అది ఉపకారం చెయ్యడు అని ఖచ్చితంగా చెప్తాను అయితే ఓ ప్రశ్న ఏమంటే కామనా ఉన్నది తప్పే ఉంది మేము దేవుణ్ణి పూజిస్తాం మా కోరిక మేము తీర్చుకుంటాం తప్పేం లేదు జైల్లో ఏం పెట్టరు తప్పేం కాదు నరకానికి పట్టుకెళ్ళడం కోరిక తీరుతుంది కూడా పైగా ఇంకా మీకేమిటి అభ్యంతరం అభ్యంతరం ఏం లేదు కానీ మరైతే కోరికలో ఎందుకును వద్దని చెప్తున్నారు అంటే శ్లోకం అంతవత్తు ఫలం తేషా తద్భవ్యల్పమేధా దేవాజో యాంతి మద్భక్త యాంతి మామీ అల్పమేధం మీ ఆలోచన చాలా చిన్న ఆలోచన మీ బుద్ధిశక్తి చాలా తక్కువ ఎందుకని దేవుణ్ణి వివిధ రూపాలుగా భావన చేయటం అల్పమేధస్సు ఒక్కొక్క కోరికే ఒక్కొక్క రూపాన్ని పెట్టుకుని ఆ రకంగా పూజలు చేసి ఆ ఫలాలన్నీ పొందేసేయాలని ఆ ఆలోచనలు చూసారా అది చాలా చిన్న ఆలోచన అల్పమేధస్వం తెలివైన ఆలోచన కాదు అయితే మరి అలా పూజలు చేస్తే ఫలం రాదా వస్తుందని చెప్పాం కదా లాభాతే వస్తుంది అయితే మంచిదే కదా మంచిది కాదు ఎందుకని అంతవత్ ఆ వచ్చింది ఏమిటవుతుంది పోతుంది వచ్చింది పోతుంది ఇప్పుడు వాడు పరీక్ష రాస్తున్నాడు పరీక్ష రాస్తుంటే వాడికి ఓ మ్యాస్టార్ని అడిగాడు నాకు ఈ ప్రశ్నకి సమాధానం మీరు ఆ టెక్స్ట్ బుక్లోంచి చింపి కాగితం చింపి నాకు ఇవ్వండి నేను కాపీ రాసుకుంటాను అని మ్యాస్టార్ని అడిగాడు మేస్టర్ ఉపకారం చేశారనుకోండి దాన్ని ఉపకారం అంటారా అపకారం అంటారా ఉపకారం రూపంలో ఉన్న అపకారం ఎందుకంటే మీ కోరిక తీరిపోయింది మీరు పూజ చేసారు కోరిక తీరిపోయింది దానివల్ల ఏమవుతుంది ఇంకో అరడదన కోరికలు పుడతాయి దాని స్థానంలో ఇంకో అరడదన కోరికలు పుడతాయి ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన పూజకి మూడు రెట్లు పెద్ద పూజలు అరడదన పూజలు చేయాల్సి ఉంటుంది దాంతోటి మనస్సులో ఈ కామనా వాసనలు ఈ కోరికలన్నింటినీ దేవుడి ద్వారా మనం తీర్చేసుకోవచ్చు అనేటువంటి ఒక కల్మషయుక్తమైన సంస్కారము నిర్మాణం అవుతుంది దేవుడు మన కోరికలు తీర్చడం కోసం ఉన్నాడు అనే ఒక భావన నిర్మాణం అవుతుంది దేవుడు ఎందుకు ఉన్నాడు కోరికలు తీర్చడం కోసం ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిసాడు మనందరి కోరికలు తీర్చడం కోసం వెలిసాడు ఏడో కొండ మీద ఎందుకు ఉన్నాడు మన కోరికలు తీర్చడం కోసం ఉన్నాడు ఏమిటది వట్ ఈజ్ ఆల్ దాట్ ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఏదో కామనలు చేస్తూ ఉండటము పూజలు చేస్తూ ఉండటము తీరినప్పుడు తీరిందనుకోవడం లేనప్పుడు లేదని బాధపడడం అక్కడి నుంచి వచ్చింది సంస్కారం అల్పమేధానం చాలా చిన్న ఆలోచన చేస్తున్నారు మీ స్వరూపము పూర్ణమైన ఆత్మ తత్వమస్సి ఆ పరమేశ్వరుడే నీవై ఉన్నావు అది తెలుసుకుని ఈ సకల కామనలకు అతీతమైన పూర్ణ ఆత్మ నిష్ఠను కలిగి ఉండమని శాస్త్రం చెప్తుంటే అది వదిలిపెట్టేసి చిన్న చిన్న ప్రసరంత కోరికలు ఆ కోరుకోవటము అది ఎంత అవివేకమది ఒక భక్తుడు ఉన్నాడు పూజ చేశాడు దేవుడు కనపడ్డాడు భక్తానికి ఏం కావాలని అడిగాడు నాకు గుమ్మిడి పండు కావాలని అడిగాడు గుమ్మిడికాయ కోసం పీజాను తపస్సు ఏమైనా అర్థం ఉందా దానికి గుమ్మిడికాయ మొండ మార్కెట్కి పోయి పది రూపాయలు ఖర్చు పెడితే వస్తుంది దీనికోసం దేవుడిని గుమ్మ దేవుడు అన్నాడు సరే పట్టుకుంటున్నాయన అని ఒక గుమ్మిడిపండు వీటి ఒళ్ళో పారేసా లేచా కాబట్టి కాబట్టి అల్ప మెధ చాలా చిన్న మెదడు తీరా లభించింది గుమ్మిడి పండు దొరికింది ఎంతకాలం ఉంటుందే జన్మ ఉంటుందా గుమ్మిడిపండు మొన్నటి పొద్దున్న పులుసులో పాలేస్తే అయిపోయాయి అంతవత్తు ఫలం తేషం ఈ లభించిన ఫలము ఇలా వస్తుంది అలా పోతుంది దీనికోసం దేవుణ్ణి దేవుణ్ణి నీకు మోక్షాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అది విడుపెట్టేసి నాకు ఈ అల్పఫలం కావాలనుకోవడము తెలివి తక్కువ ఈ ప్రసంగం మళ్లీ శనివారం నాడు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద